కాబట్టి వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు వాళ్ళు అక్కడ విశాలమైన జైల్లో ఉన్నారు అంతకుముందు అక్కడ జైల్లో ఉండి మరి ముర్షీదాబాద్ లో ఉన్నారు మొత్తం జైల్లో ఉన్నట్టే లెక్క ముర్షీదాబాద్ జైలు నుంచి అక్కడికి తరలించినా కూడా జైల్లోనే ఉన్నారు తప్ప అలాగే మనం పమిత్రుల్లో చిన్న చిన్న కొంపంలో చీకటి కొంపంలో వెతికే వాళ్ళని ఇక్కడ సిటీ వచ్చి ఇల్లు కట్టుకుని విశాలమైన గృహాల్లో నివసిస్తున్నాము అయినా కూడా మనం జైల్లోనే ఉన్నాము అవునండి అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆ పరిధిని తీసేయడం వచ్చిన పరిధిని ఒక్కదానే తీసేయటం కొంత సెంటర్ ఉంటే పరిధి ఉంటుంది పరిధి ఉంటే సెంటర్ ఉంటుంది ఆ రెండుంటి కలిపి తీసేయాలి పోతే రెండు పోతాయి గత రెండు ఉంటుంది అలా చేయొచ్చునా చేయొచ్చు మనం ఇప్పుడు హస్తామలక బోధ శ్లోకం వెళ్ళి వినిపించే కదా మన బ్రాహ్మణ క్షత్రియూ గ్రహ అంటూ తొలి వినిపించే కదా అది ఒక శ్లోకమే అలాంటి ఇంకా ఒక పది ఇరవై ఉంటాయి నిర్వాణ చట్టంలో ఆ ఉంటాయి ఇక్కడ మనం చదివే ఉంది దశ శ్లోకంలో పదు ఉంటాయి శంకర్లు ఏం చేశారంటే ఆ పది చని తీసేశారు ఆ పరుని పోవడంతో శంకర్ అహం కూడా పోతుంది ఇంకా ఏమి దిగుతుంది ఎదుట ఏది నిలవదు అని అనుకో అనుకోరాదు ఆ జ్ఞానము దిగుతుంది ఎందుకంటే ఆ జ్ఞానము నల్లాలో ప్రవహించే వీరులాగా కాకుండా సర్వవ్యాపకముగా హద్ది జ్ఞాన రూపంగా మీరు నిలిచి ఉంటారు మీరే నిలిచి ఉంటారు ఇది జన్మలలో తెలుసు తెలియకో ఈ దేవుడు మాటలు ఉన్నది ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడనుకోండి మేము చిన్నప్పుడు అలా రోడ్డు కూడా పోతున్నాం మా మేము ఎదుర పెద్ద ఇక్కడ ఒక ఆయన తిరిగి మామిడి పండు తింటారా అని అడిగాడు అంటే తింటాం మేము మే ఇద్దరు ఉన్నాం అట్లేండి తింటాం అయితే రెండు తీసుకొన్నా అరుగు మీద కూర్చోబెట్టాడు రోజు నీళ్లు పెట్టాడు అక్కడ బట్టెట్లో నీళ్లు పెట్టాడు మేము మామిడి పళ్ళు నా పొట్లో నేలరో కడిగేసి శుభ్రంగా చక్కగా ఆ రెండు పళ్ళు కూర్చొని తినేసాం తినేస్తా చాలా ఆనందం చాలా మన మానవ మస్తిష్కంలో శాశ్వతంగా దేవునికి దూరమైనటువంటి ఒక భావన ఏర్పాటైపోయింది పై నుంచి మనలోనే ఉంటాడు దేవుడు మీరే దేవుడు ఆ మార్పుల్లో పిల్లలకి ముగిస్తే మీరే అవుతారు దేవుడు దేవుడు పై నుంచి దిగిరాడు నుంచి దిగి వస్తాడు లేకుంటే అక్కడెక్కడో ఉంటాడు అక్కడి నుంచి దిగి వస్తాడు అనేది ఈ ధోరణి అది ఏం చేసిందంటే మనుషుల్ని దైరత్వానికి దూరంగా పట్టుకో వివేకానంద స్వామి ఉన్నాడు అది మానవ ఇతిహాసం ఉన్నంత ఆ వాక్యం అలా నిలు వస్తుంది ఎందుకు సోయూస్ పొటెన్షియల్ అని ఇంత పర్వత ఇంకా అన్నాడేదో ఇంత కొడుకుందా వాక్యం మీరు దేవాలయాలు తీర్థయాత్రలు పారాయణలు పూజలు జపాలు ఇవన్నీ కూడా ఆ మీదే ఉండే దైవత్వాన్ని పైకి తీసుకురావడం కోసం ఉద్దేశించినవే అన్నాడు అని దాన్ని మళ్ళీ తెలియచిపోవాలని చెప్పాడు మీరు దైవత్వాన్ని పైకి తీసుకురాకుండా జీవభావంలోనే ఉండిపోతూ ఎన్ని దేవాలయాలు తీర్థయాత్రలు పూజలు చేసినా వ్యర్థమైన గుణ తీసు కాబట్టి ఈ దేవుడు మీలోనే ఉన్నాడు మీ తర్వాత ఇంకో మాట చెప్పాడు మీరు చేసే ప్రతి కర్మయోగం చెప్తే నిష్కామంగా చేసే ప్రతి పని కూడా మీలోని దైవత్వం మీద ఉన్న ఒక పొలని తీసివేసుకుంది ఇంకోసారి నిష్కామంగా చేస్తే ఇంకో పొర పోలేదీ ఈ టైం పొరలు తీసేసినట్లుగా మీ దైవత్వాన్ని కట్టించే పొరలన్నీ కూడా తీసివేసినట్లు అయిపోతుంది అల్టిమేట్గా మీ దైవత్వం పూర్ణంగా ప్రకటన అవుతుంది అని చెప్పాడు అది ఏడుదంటే ఏది మీలో ఉంటారు మీలో ఉన్నది ఏంటో చెప్పండి ఏదంటే కరుణా లేదు మీరు మీరు ప్రేమగా ఉండండి మీరు కరుణా వేదిగా మీరు ప్రేమగా ఉండొచ్చుగా అదే దైవ ఇప్పుడు ఇప్పుడు ప్రతి స్త్రీకి భక్తంలో దైవం చెప్పారా అంటే ఇప్పుడు భక్తుల్లో దైవం ఇప్పుడు మీరు నాలుగు కేసులోనూ ఇంకేదో ఉండాలంటే ఎప్పుడు కురుస్తుంది ఏదో ఉన్నవాడు ఏదో ఉన్నాడు వాడి ఎందు దైవాన్ని మీరు భావన చేస్తే దైవము మీరు భావన చేయకుంటే లేదు తల్లియే దైవము చిన్నప్పుడు అలా చెప్తారు తల్లియే దైవం అంటే అక్కడ పెద్ద ముసలానే చర్చ లేచి ఇటు నడవడం కూడా కష్టము ఆమె దైర్వం ఏమిటవుతుందని మీరు అనుకుంటే ఇంకేముంది ఏ మిగతమ్మా అక్కడ ఇబ్బందులు ఉన్నారన్నారు అనుకోండి ఇంకా దైవమేముంది కాబట్టి దేవుడైన వాళ్ళు అక్కడ ఎక్కడో ఉంటాడు అని ఇది సినిమా స్క్రిప్ట్ అండి దేవుడి సినిమా స్క్రిప్ట్ ఇప్పుడు ఎవడైనా ఒక ఈ సినిమా స్క్రిప్ ఎలా ఉంటుందంటే ఎవడైనా గొప్ప విజ్ఞాన పూర్ణమైన విషయాలు చెప్పాడనుకోండి వాటికి దైవాంశం వచ్చింది దైవాంశం ఎక్కడి నుంచి వచ్చింది పై ఎలా వచ్చింది దేవుడి కత్తి ఉంటుంది కదా ఆ కత్తి వచ్చి వీడయ్యాడు అన్నమయ్య పైలుంది కత్తి వచ్చి అన్నమయ్య అంటే ఇది దైవం ఉండాలంటే అది బయటి నుంచి కత్తిలో లేకపోతే కొడవలో ఏదో ఒకటి రావాలి అది దైవమైంది శంకరాచార్య గొప్ప భాష్యాలి రాశారంటే ఆ శివుడు వచ్చాడు అయితే ఆ గండేశ్వరుడు వచ్చాడు అయితే అక్కడి నుంచి ఎవరు భోజీ ఇటీములైన వాళ్ళు ఎవరు వాళ్ళు వచ్చారు అంటే అక్కడి నుంచి వస్తేనే వాడు ఆ ఉన్నతి కలిగిన వాడు అన్నీ ఉంటారు ఇక్కడ వాడైతే ఎందుకు కొరదే కొరగాలి వాడే అని ఈ యొక్క ఈ సినిమా స్క్రిప్ట్ టైట సినిమా అంటే కొనడానికి సినిమా స్క్రిప్ట్ అంటే ఒకటి ఎలా తయారు చేసే సినిమా స్క్రిప్ట్ అలా తయారు చేయటం అది పక్కటి కాదు దానివల్ల ఏమైపోతుంది దైవం కావాలంటే బస్సు ఎక్కాలి దైవెక్కాలి ఏడు ఎక్కాలి నాతో నిన్న ఎవరో కలవడానికి వచ్చారు వచ్చి వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారో లేకపోతే వెళ్ళబోతున్నారు దాని మీద వాళ్ళ తిరుపతి గురించి చెప్పారు నేను అడగలా ఇంకా కుర్చీలో కూర్చొని ఉన్నాను మెటుకు చెట్టుకుంటే వాళ్ళు చెప్పారు ఒక పది పదిహేను నిమిషాలు చెప్పారు ఆ చెట్టు ఎంత చాలా చిత్రం ఒకచ్చింది ఈ తిరుపతిలో ఈవో లేకపోతే మినిస్టరు లేదా ఎన్వైర్మెంట్ ఆఫీసర్ కూడా ఉంటారు కదా వాళ్ళ లెటర్ హెల్ట్ ఉంటారు ఆ లెటర్ హ్యాండ్ వాళ్ళు అవసరమైన దాని నుండి ఎక్కువ ముద్ధరిస్తారు ముద్ధరించి ఆ లెటర్ హ్యాండ్ బుక్ ఒకటి ఎలిబిలిటీకి ఇచ్చేస్తారు ఆ దళాలకి ఇచ్చేస్తారు ఇచ్చేస్తే వాడు ఆ లెటర్ హ్యాండ్ లో టైప్ చేసి ఏదో సంతకం ఇలాగా ఓ పిచ్చి ఓ స్టాబ్ ఓ పిచ్చి సంతకం అని వాడింటికి మీరు ఎన్ని పేర్లు పెట్టాలో చెప్తాయి రెండు పేర్లు పెట్టమన్నారు అనుకోండి రెండు గిలలు పెడతారు రెండు వేల ఇస్తే రెండు పెడతారు పెట్టేసి మీకు ఇచ్చేస్తారు మీరు ఆ నిర్లు చూపిస్తే అక్కడ బ్రేక్ దర్శనంలో మీకు ప్రవేశం ఇస్తట బ్రేక్ దర్శనం మూడు విధాలుగా ఉంటుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఏదో పది నుంచి వరకు రెండు నుంచి మూడు వరకు ఏడు నుంచి ఎనిమిది వరకు అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఆ బ్రేక్ దర్శనంలో మిమ్మల్ని చూసేస్తట దానికి వాళ్ళు పేరు పెట్టారు దగ్గర దర్శనము దూరదర్శనము అని పేరు పెట్టాలి అంటే దూరం నుంచి వస్తే దూరదర్శనం దగ్గర నుంచి వెళ్తే దగ్గర దర్శనం అంటే ఈ లెటర్ ఇస్తే దగ్గర దర్శనం ఆ లెటర్ లో వెళ్ళనుక్కోండి దూరదర్శనం ఆ లెటర్ కావాలంటే పెరుపుతుంది అక్కడే పెరుకుంటుంది కొంచెం వాళ్ళడితే వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర ఉంటుంది ఎదుర్చి ఆ లెటర్కి పెట్టాలి నాలుగు కంటే ఎక్కువ పెట్టకూడదు మీకు ఎనిమిది వేలు కావాలి మూడు కావాలి ఆ సరే మూడు రోజులు తొమ్మిది వేలు ఇవ్వండి అయితే మూడు రోజులు ఆరు వేలు ఇస్తే ఆ మూడు తేదీలు వచ్చేసి మీకు ఇచ్చేస్తారు ఈ రకంగా లడ్డూ లడ్డూ మీకు మీరు ఏదైనా పూజ ఏం చేశారండి మీకు మీకు మూడు లడ్డూల అవకాశం ఉంటుంది వాడు ఏం చేస్తారంటే మీరు ఒక తీసుకోండి మూడు కూపన్లు ఇస్తారు లడ్డూ కూపన్ ఇస్తారు మీరు ఒక లడ్డూ విధులుగా రెండు రెండుల కూపన్లు నాకు ఇచ్చే నేను తీసుకుంటాడు కూపనికి రెండు వందలు ఇస్తాడు మీకు మూడు రెండు కూపన్లు ఇచ్చాయి కదా మూడు కూపన్లు ఉన్నాయి కదా ఓ కూపన్ వీళ్ళకి పెట్టుకోండి రెండు వందలకి ఇచ్చాయి వాళ్ళు రెండు వందలు పెట్టుకుని విజయంలో పెట్టాలి ఆ కూపన్లు తీసుకుంటాడు బయట కూపన్లు ఒక్కొక్కరు నాలుగు వందలకు అమ్ముతాయి ఈ రకంగా అడుగున అడుగు అడుగున అడుగు అడుగున డబ్బు కరప్షన్ ఉంటుంది అది అడుగునా అది వాళ్ళు నేను ఎందుకు చేస్తున్నంతసేపు ఇదే చెక్ చేయను వాళ్ళు ఏం వచ్చి చెప్తున్నారు నేను విని ఆశ్చర్యపోయాను దేవుడి పేరుతో ఎంత కామర్స్ అంటే ఇది ఉండే దేవుడే తప్ప అక్కడ దేవుడి కాదు జీవుడు ఎక్కువ ఉన్నాడు మీరు కనుక నీ మనస్సును కొంచెం విషాదం చేసుకోగలిగితే నీలో దేవుడున్నారు మీలోని వేడు మీకు అనుభవానికి వస్తాడు నీలోని వేడు నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనుభవానికి వస్తాడు అందుకే నేను ఆధారపడి ఉంటాం మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అంటారు ఆయన దేవుడు డేవుతాం అది యథా అదే సత్యం కాబట్టి దేవుడు జీవుడు అనేటువంటి ఆ దృష్టిని చాలా శ్రద్ధ తెలుసుకోవాలి మీరు అనొచ్చు ఎవరు దేవుడే అక్కడ ఉన్నాయి పాఠం చెప్పమంటే అది మానేసి దానికి తెలుగు ఎందుకు చెప్పినా ఫలనం తోట ఏదో తెరవచ్చు అదే అంటే కాంట్రాక్ట్ కోసం చెప్పాలి కాంట్రాక్స్ట్ ఎక్కడ దేవుడు ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు అక్కడ దేవుడు లెడర్ అక్కడ జీవుడే ఉన్నాడు జీవుడు యొక్క అవలక్షణాలన్నీ అక్కడే ఉన్నాయి ఎక్కడ దేవుడు ఉన్నాయి ఎవరు అనుకునేందుకు అవకాశం ఉంది అది అక్కడ గడువుడు చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు మీరే ఉన్నాడు మీరు తెలుసుకుంటే చాలు తెలుసుకుంటే చాలు చాలా తెలుసుకుంటే ఒక బరువు ఈ పరుగులు ఈ పిచ్చి పరుగులు లేదు పేరుతో తీసే పరుగులు ఈ కామర్స్ ఇలా అది శ్లోకం అంతఃకరణ సాహిత్యరాహిత్యాభ్యాం విశిష్యే ఉపాధి జీవోావ్య బ్రహ్మత అన్య జీవే భావమునకు బ్రహ్మతాశమే భావనకు ఉపాధి ఉపాధి ఉపాధి అంతఃకరణ సాహిత్యరాహిత్యా అంతర్కరణముతో కూడి ఉండుత అంతకరణములో ఉండుత అనువాటి చేశిష్యతే తేడాగా చేయబడుతున్నది అన్యథామనే ఒక విధముగా నా కాదు ఈ జీవుడు దేవుడు ఇప్పుడు గది హాలు అయితే గది కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ అంటే పెద్దదని నా అభిప్రాయం ఏంటి తేడా ఏముందండి ఉపాధి తేడా చిన్న గోడలైతే గది విశాలమైన కవర్ ఉంది రూఫ్ ఉంది గోడలు చుట్టుపక్కల గోడలేకుండా ఓపెన్ గా ఉంటే కన్వెన్షన్ సెంటర్ అంతే కదా గోడలు పెడితే బలి గోడలు తీసేసి ఓపెన్ పెడితే కన్వెన్షన్ సెంటర్ అంతే కదా లేదా ఉపాధి అయ్యే అలాగే కలుషితమైన అంతఃకరణ అంతఃకరణమే సాల్వ్ ఇంకా దానికి కాలుష్యం కూడా ఎవైతే చెప్పక్కల అంతఃకరణము పెడితే జీవుడు అంతకరణం అంటే నేను ఇది నేనది నేను ఆమె ఆ పనుల చుట్టూ ఇది నాది అది అది నాది అని అలాగే అవన్నీ జీవుడు అవన్నీ తీసేస్తే దేవుడు జీవుడికి దేవుడికి తేడా ఉంటే విశిష్టత అంటే తేడా ఉంటే రకమైన తేడా అన్యథ అంటే రండి జీవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు దేవుడవుడు దేవుడు జీవుడవుడు పర్మనెంట్ గా చెప్పేట్ అనే ఏమి లేదు నాణ్యత తెలిసిందండి అంటే మీ అంతఃస్కరణాన్ని జతనే మహాత్ములు ఏమన్నానంటే సద్గుణ ప్రాప్తివ ఈశ్వర మీరు చూడండి మీరు అశ్వేష్ట దగ్గర మొదలు పెట్టండి పన్నెండో సార్ అధ్వస్త పర్వద్భూతానం అక్కడ శ్రీ శంకర భగవత్వామి గారు ఉన్నారంటే నిన్ను తిట్టిన వాడిని నీకు అపకారం చేసిన వాడిని కూడా నేను ద్వేషించవద్దు అని అక్కడ రాస్తాం అధ్వేష్ట పర్వోద్భూతానం మైత్ర అందరి వలన ప్రేమను కలిగి ఉంది భావమును కలిగి ఉండదు చదువునవు అందరితో ప్రేమగా మాట్లాడదాం జీవులో ఉంటే మాట్లాడదాం మనం ఎవరైనా సేవ చేసి ఉన్నట్లయితే సేవ చేయటం మైత్ర ఇప్పుడు మీరు వండి బోర్డుగా వడ్డించాలనుకోండి ఈరోజు మనం ఉంటే రోడ్డు ఉండి ఉంటాయి అని చెప్పేసి అలా నుంచి కుట్టు పెట్టారనుకోండి అదే పని దాంట్లో దైవత్వం లేదు అలా కాకుండా ప్రేమగా వాళ్ళు పెట్టారు తిరిగి బాగుంది అని లోపల చాలా బాగుంది భోజనం అని సంతోషపడతారు భోజనం అయిన తర్వాత కొట్టకడు తృప్తిగా ఉంటారు అని సంతోష అని భావనతో నేను భోజనం అందులో పెట్టాననుకోండి అదే చేయబడతాను మైత్ర అంటే అది కరుణ అంటే ఆ అయ్యో పాపం అతను కష్టపడుతున్నాడు అంటే అతను ఏం కష్టపడుతుందో అని అనిపించిందనుకోండి అది కరుణ వాళ్ళు ఎలా ఉండే మంచి ఎలా ఉండే నాకేముందే నేను సుఖంగా ఉండాలి అనుకున్నాడు అనుకోండి అదే దైవత్వానికి ఆపోజిస్తుంది దేవదైవత్వం ఈ రకంగా సమదు సుఖ సుఖము దుఃఖము అవి తీర్చిదనుకున్న పేరుతో దేవుడు సుఖ దుఃఖాలను సృష్టించలేదు దేవుడు సూర్యుని సృష్టించేది కానీ వేరే అర్థమయ్యాలని సృష్టించలేదు దేవుడు సుఖ దుఃఖాలను సృష్టించలేదు పంచభూతాలను సృష్టించారు సుఖము కాదు నీళ్ళు పెట్టుకున్నారు మీరు ఆ సమత్వాన్ని ఎప్పుడైతే అనుభవాన్ని తెచ్చుకున్నారో సుఖముఖములో అంత ధ్యానం అయిపోయింది దైవత్వం వైపు వస్తుంది క్షమి సమను క్షమి ఈ రకంగా ఆ సకులములను అవమానించుకోవటం ఏవైతే దైవత్వం అదే దైవత్వం మనకి ఈ గాడ్నెస్ ఆర్ గాడ్లీనెస్ అది దైవత్వం అది ఎలా తయారైందంటే ఎక్కడికైనా దేవాలయాలకి తీర్థయాత్రకైనా వెళ్ళాలి లేకపోతే నలుగులు చెవులు అలాంటి అలాంటి వాటికైనా వెళ్ళాలి లేకపోతే యజ్ఞశాలలు యాగశాలము పూజా బ్రహ్మోత్సవములు అటువంటి దానికైనా అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడా లేకపోతే బాగా అసఖ్యాలు అనుకృతం సద్గుణములు అలవరించుకొని ఉంటాయి ఆ గుణములో అలా ఎవరు వస్తుంటే అంతఃకరణము విశాలమవుతూ ఉంటాయి జీవ భావం నుంచి మనిషి దేవత్వంలోకి లేక బ్రహ్మభావంలోకి ఎదురు చాలు దేవుడంటే జీవుడు ఎగులనే దేవుడు ఉంటాడు తప్ప జీవుడు భిన్నంగా దేవుడు అనేవాడ కూడా సెపరేట్ గా కోసము ఉండడు నిజంగా కుటుంబ లేదో నేను మాట్లా ఇస్ దీట్ గాడ్ ఇస్ దీప్ అహం వచ్చి అనేది విత్తనం నేను అనేది విత్తనం జరుగు అనేది చెట్టు ఆ విత్తనం విత్తమిస్తే చెట్టు మళ్ళీ అన్నాం జీవ భాగస్య్ బ్రహ్మ అంతఃత్యరాహిత్యా అంతఃలింగిత అంతఃకరణం శాంతమయ అనువాచిచే ఉపాధి ఉపాధి తీసి ఏడాగా ఉపాధిలో తేడా పెట్టిస్తే తత్వంలో తేడా ఏమి ఇప్పుడు బంగారము నెక్లెస్ కి మన ధ్యానానికి తేడా ఏంటి అంటే కూడా నెడలో పెట్టుకునేట్లా తయారు నడుగులు పెట్టుకునేట్లా తయారు చేస్తే మనం అంటున్నారు అది సరైన లేదు అసలు దాని అసలైన దాంట్లో తేడా ఏం లేదు తేడా ఏది నా అన్య అన్యథ మనముగా నా తేడా లేదు నా అంటే నా విశిష్టతే తేడా లేదు ఓకే అంతఃకరణాహిత్యరాహిత్యా విశిష్య ఉపాధ్యే భావతాయాశ్చా అవశిష్టే చి బ్రహ్మేతి వాక్యో బ్రహ్మత్వ సాక్షి నీక్ష్యంతస్యాగా బ్రహ్మత్వం సాక్షనున్న వెంటారు శాస్త్రి గారు ఈ శ్లోకానికి నక్షత్రం మార్పు పెట్టారు అంటే ఇది కండక్ చేసి పెట్టుకోండి ఈ శ్లోకాన్ని మీరు గెట్లు పెట్టుకోండి అని మీరు గుర్తుందా మా చిన్నప్పుడు హై స్కూల్లో కొత్త పుస్తకం రాగానే ఇంగ్లీష్ పుస్తకం తెలుగు పుస్తకం రాగానే ఇంగ్లీష్ పుస్తకంలో పద్యాలకి పద పదంలో పద్యాలు ఉంటే నా ఇంటికి మార్పు నక్షత్రం మార్పు ఉంది తెలుగు పుస్తకంలో నంభై ఆరు పూర్తన అలా మధ్యలో అక్కడక్కడ నక్షత్ర మార్పులు ఈ నక్షత్ర మార్పులు మేము ఉండే గుర్తుపట్టేసి ఇవాళ్ళు మనం ముందు చేదాం ఇంకా బాధామోకం ఉందే అది కంటస్థం చేసేటం ఏం తెలియక్కలా కంటస్థం చేసేయటం ఇంగ్లీష్ లో ఆ పద్యం ఉంటుంది మాకు పేక్రియాకిజం అనే ఒక పద్యం ఉంది అది లక్షన్ చేసి పెట్టేసి అయితే అప్పుడే వాళ్ళు మొదటిగా ముందే కంటస్థాం దాని అర్థంతో మాకేం పడలేదు కంటస్థం చేసి పెట్టేట వాడు పేక్రియాజం అనే పద్యమును కరెక్ట్ గా వాళ్ళము పది మార్కులు లభిస్తారు పది మార్కులు మాకు వచ్చేసాయి తెలుగు పరీక్షలో ఈ హిందూ విములను రెండు పద్యాలు అర్థమయ్యే అర్థం జరిగే ఒక రాజు ఏడు రెండు పద్యాలు అర్థమైతే పద్నాలుగు మార్కులు వచ్చేసాయి అలా ఉడితే మరి అలా కంటస్ట్ వేసి మార్పులు సంపాదిస్తూ ఉండేవాళ్ళం తర్వాత అర్థాలు కూడా ఎక్స్ గా అసలు ముందు అర్థంతో నమ్మది వేధిం చేయడమే పట్టుకున్నాయి వేదపడినట్లుగా అలాంటి గొప్ప బజ్జ దీన్ని డైరెక్ట్ గా అనుభవానికి తెచ్చుకుంటే మీలో దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది అనుభవం కూడా ఎలా వస్తుందంటే మీకు ఇతరులపై ఉండదు తర్వాత ఈ అవమానము మానము అవమానము ఇత్యాది పెద్ద తేడాలు ఉండవు మీరు డిమాండ్ ఉండదు సింపుల్ గా బ్రతికేస్తూ ఉంటారు అందరినీ ప్రేమిస్తూ ఉల్లాసంగా దానికి ఏమో ఇవ్వే సమస్యలు ఏమో ఉంటాయి సమస్యలు ఏం తేరవు సంసారం సమస్యలు తీరి సమస్యలు ఏమి కావాలి ఒకేసారి తీరతాయి దీనికి కొడతలు ఉంటాయి పోతుంది పొడక కొడతల మీద పారేసినప్పుడు అన్ని సమస్యలు పోతాయి డయాబెటీస్ పోతుంది మోకాలు నుంట్లు పోతాయి అన్ని వంద లెక్కలు ఒకేసారి పోతాయి వర్డూరు అంత వండు పూరుతాయో అలాగా ఈ లోపల వాటిని అలా పక్కన పెట్టి మీరు దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చును అది శ్లోకం పాఠం అంటే అలా ఉండాలి మనలో ఉండే దైవత్వానికి పాఠం ఉండాలి కానీ నువ్వెవరో పాపా కూడా నువ్వు పాడవి నువ్వు ఇది నువ్వు ఉంది కాబట్టి అలాంటి మంచి శ్లోకం అంతఃకరణసంత్యాగా అవశిష్టే శురాత్మ అహం బ్రహ్మాక్య్రహ్మాత్మ సాక్షి ఈక్ష్యతే ఇప్పుడు అంబ్రహ్మాస్మి అనే వాక్యం ఈ బ్రహ్మాడే ఏంటి దాన్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి బ్రహ్మ అంటే ఇక్కడ పెద్ద బట్టరాయి సిద్ధ ఉంది అని అనుకో లేకపోతే అక్కడెక్కడో స్వర్గంలోనూ ఎక్కడో ఉంటుంది బ్రహ్మ పదార్థంలో ఉంటుంది అని అలాగే దాన్ని ఇతరులను దృష్టితో పో దృష్టితో చూపుకో నిండు ధనము నిందు ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఏదో ఒక వస్తువుని కోరుకున్నారు అనుకో మీరు నెక్లెస్ కోరుకున్నా నెక్లెస్ ముందే అన్ని దృష్టాంతాల్లో కోరుకుంటుంది ఇంకే బంగారం దృష్టాంతం నెక్లెస్ కావాలి అని కోరుకున్నారు మీకు వెంటనే ఆ కోరిక చేరలేదు చేరకపోతే మీరు ఏమని తెలుస్తుంది ఇరవై ఐదు రోజుల్లో నెక్లెస్ పెట్టుకోవాలని కోరిక కూడా చేరలేదు అని ఒక ఏది మీరు అనుకోవాల్సి వస్తుంది ఈ రోజు ఎవరు పెంచుదారో లేదో ఎవరో పేపర్తోటి ఓ ప్రాల్ బంగారం కూడా నెక్లెస్ చుట్టాం కంసాయవాడికి ఇస్తారు ఇస్తే మీడియా మనం మన కోరిక చేయడం అయిపోతే అనే ఒక ఉత్కంఠ నెలకొడుతుంది వాడు కంసాని వాళ్ళు పట్టుకొస్తారు నెక్లెస్ పట్టుకొచ్చి నెలబెట్ట నెక్లెస్ మీద మాది మీడియో నెక్లెస్ అనే నా అవును మీడియో నెక్లెస్ అర్ధము నెలకొని చూసుకో మన అర్ధముంది నెలకొని ఎంత బాగుందో అని ముందు ఒక నింది అన్నో ఆ విధానాలను అంటే ఈ నెక్లెస్ లేదు అనేది లేని అనిపోయింది ఇంకా ఏమేమి ఉంటాయి ఇది మొదలు అనుకోలేదు అనుకోండి మోడల్ లేదు అనే కంప్లైంట్స్ ఎవరు చాలా ఉంటాయి ప్రతి వాడికి ఆ క్రమంలో ఆ కంప్లైంట్స్ అన్ని కూడా పోసాగితాయి అర్థంలో చూసుకుని మొహం చే అని అలవాటు ఎంత బాగుండదు అని మా అలవాటు కదా నాకు ఎక్కువ ఎంత బాగుంటుంది అని గెలిచిన వేసుకుంటూ అలాగే వెళ్ళాలి ఈ రోజు మనం ఎంత బయలుతుంది ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషాలు ఇప్పుడు అమ్మ మహాస్ట్రేట అదే అమ్మ మహాస్టర్ బట్టి ఆ ఎందుకనము ఇంకో రావచ్చు సపోజ్ ఎవరైనా ఎవరైనా పాపంలో కష్టంలో ఉన్నారనుకోండి మీరు వాళ్ళకి ఆ కష్టాన్ని తీర్చేయాలనుకోండి వాళ్ళు మీ చేసి మీ కేసి తిరిగి దండం పెట్టారనుకోండి మీరు వాళ్ళని చూసి ఆహా ఎంతో ఆనందం అది మీకు ఆ ఎందుకనో అలా కూడా రావచ్చు నెక్స్ కూర్చుంటేనే రానక్కండి ఎలా వచ్చినా ముందు జనము ముందు జనమే మార్కులు యూనివర్సిటీ పరీక్షలు వేసినప్పుడు మార్కుల్లో వెళ్తే అప్లై చేస్తాం మార్కులు ఇష్టిస్తారు ఆ ఇష్టం ఇస్తే బాగా మ్యాథమాటిక్స్ లో ఉండాలి చే అని ఒక నిందిడమో అనుభవం కావాలి ఆ నిండు అదే ప్రముఖ కాబట్టి అహం బ్రహ్మష్మి అనేది మీ అనుభవంలోకి నేను అది అలా హఠాత్తుగా వచ్చి పూజ ఉండదు ఆ పోదవల వల్ల మనకి ఏముంది సూచనగా తెలిసిందే ఈ బ్రహ్మ మీద మనోదే ఉన్నది సూచనగా తెలిసింది ఈ బ్రహ్మాత్మము అనుభవము అందరికీ ఉన్నది ఆ అనుభవత్వం వల్ల మీ ఆ బ్రహ్మాత్మం అనుభవము అందరికీ ఉండదు కానీ అదే బ్రహ్మాత్వము అని తెలియదు తెలియకపోవడం వస్తే తప్ప అందరూ ఎందుకు బ్రహ్మాత్వము కలదు ఇప్పుడు ఆ బ్రహ్మాత్మైన వాక్యం వచ్చే చేసింది మీకు తెలియకుండా మీ అందే ఉన్న మీరే అవి ఉన్న బ్రహ్మాత్వాన్ని మీకు తెలుపులు అంటే ఆ వాక్యం చేసేటువంటి తెలుగులో ఇచ్చిందే తప్ప ఏడు బ్రహ్మత్వాన్ని మీకు అంతఃకరణ సంఖ్యాగా మనస్సులోని సంకల్పములను ప్రక్కన పెట్టుకుట వలన అవశిష్ట ఎదిగి ఉండే చితన్య స్వరూపముందు సాక్షిని సాక్షిభావే అహం బ్రహ్మా బ్రహ్మ ఉన్నాము ్రహ్మత్వం బ్రహ్మభావముఖ్యమే దర్శించబడుతున్నది నేను మిమ్మల్ని ప్రశ్నలు ఉంటా నేను ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చుంది మీ మనస్సును ఎప్పుడైనా పరిశీలించాడా అలాగే చూపిస్తారు చాలా ముందు చేయకూడదు చాలా ముందు ఏకాంతములు ఇష్టపడదు పైగా ఏకాంతమంటే విషిస్తారు ఏకాంతం అంటే భయపడతారు ఎవరు ఒకటిగా ఉండే అలా ఉన్నప్పుడు ఏకాంతమును ఇష్టపడాలి యోచిస్తారు అది వర్షిష్టం ఏకాంతం నుండి పారిపోయే ప్రయత్నం చేయకపోవడం నువ్వు సెల్ ఫోన్ ఒకటి పెట్టుకుని మొబైల్ తిట్టండి ఏకాంతం నుంచి పారిపోయినట్టే ఏకాంతం నుంచి పారిపోవాలంటే కాటోలు ఏ పెట్టుకుని పడిపోవడా సెల్ ఫోన్ చేయకుండా న్యూస్ పేపర్ చదివే ఎక్కువండి ఏకాంతం పోయినట్టయించుకోండి ఏకాంతం పోయినట్టయి గోడ గోడకులు అంతా మేము కూడా అవతల వాళ్ళతో కౌలు పెట్టాలనుకోండి ఏకాంతం పోయినట్టే జీవితం చూసుకున్నారనుకోండి ఏకాంతం పోయింది కదా ఇంకేకాంతం ఉంది లేకపోతే ఒక అరవై అవన్నీ చూసుకోవడం కాదు విశారనుకోవడం ఏకాంతం కర్మతో సమన్వం చేసింది కదా లేకపోతే జీవులన్నీ కలుపుకుంటూ కూర్చున్నారా ఏకాంతం పోయినట్టీ చేసుకోండి మేము ఏదైనా కొంతసేపు ఏకాంతంగా ఉండేలా మీకు అలవాటు ఉన్నదా మా అలాంటి అలవాటు మీరు చేసుకోవడం ఏకాంతంలో ఉన్నప్పుడు కూర్చొని కూర్చోబట్టే స్వభావం కూర్చున్నట్టుగా కూర్చుంటే శోభవితనం వస్తుంది ఆ మనస్సుకి ఆ ఏకాగ్రత రాదు కాబట్టి చక్కగా ఒక కూర్చో లేకపోతే సాఫమైందో నిటాలుగా కూర్చోవాలి అభ్యాసం అలా చేయాలి సోఫాలో కూర్చుని కూడా కూర్చోవచ్చు కింద కూర్చోవాలి నేమీ లేదు కింద కూర్చోవటం కష్టం అనిపిస్తే విద్యార్థిగా కూర్చోవాలి నిటాలుగా కూర్చోవచ్చు మీరు నేను చెప్పిన అభ్యాసం చేయగలుగుతా కూర్చున్నారా ఓకే మూడు మనస్సు పరిస్థితులు సాక్షిని అడంగా మనస్సుని చూడండి అంటే మనస్సును ఎలా చూస్తా ఉంటుంది ఏదైనా ముసలమాన్ ముస్థానం ఉండడానికి మనస్సును ఎలా ఉంటావు అని అనర్థు ఓకే కాబట్టి పనిచేయాలి మనస్సుని చూసే ప్రయత్నం చేయండి మీరు చూడండి మీకు ఇబ్బంది ఉండొచ్చు మీరు ప్రయత్నం చేయండి అంటే ఇబ్బంది ఏంటంటే కవర్ కళ్ళు చూసుకున్నాయి మనస్సును చూసే ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం సఫలం కాదని అనుకోండి మళ్ళీ చేయండి మళ్ళీ సఫలం కాదని వెనుక్కోండి మళ్ళీ చేయండి అలా చేయండి ఆ ప్రయత్నం చేయండి మనస్సును పెట్టవద్దు ఏది మనసు వాళ్ళ మనస్సు ఇలాంటి ఆలోచనలు పట్టుకొచ్చు ఏంటి అది పెట్టవద్దు అది ఎలాంటి ఆలోచన పట్టుకొచ్చినా కూడా మీరు అర్థం పెట్టవద్దు దాన్ని లేకపోతే ఈ మనసు నిజిమానం లేదంటే అది అది జడ్జీమెంట్ కూడా చేయొద్దు ఎటువంటి తీర్మానములు చేయవద్దు ఇసుకోవద్దు ఈ ఈ దోచి అది అలాగా ఇసుకోవద్దు ఇవన్నీ లేకుండా మనతో పరిశీలిస్తాడు నేను ఎప్పుడన్నా ఇలాంటి పని ఎప్పుడైనా చేశాడా చేసి ఉండదు చేసి ఉండదు చేసుకుంటే మీరు అది లేదా కదండి ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి అలా చేస్తూ ఉంటాడు ఎంతో వర్క్ లేదు ఐదు మంది నిమిషాలైనా సరిపడుతుంది వాళ్ళ బంధువులైనా సరిపోతుంది అలా చేయండి మీకు మంచిగా విడిచిపెట్టేయద్దు విసుగు తెచ్చుకుంటూ విసుగు రాకుండా చేయండి ప్రేమగా చూడండి విసుక్కుంటూ చేయద్దు ఆయన మనసు చూడగొట్టాడు ఆయన కూర్చున్నారు ఎన్నిసార్లు రోజులుగా నేను రెండు సార్లు దృష్టి అనుకుంటుందా అని అలాంటి ఆగడం ఇంటికి వచ్చినప్పుడు అవసరం ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఇందుకు అక్కడ అప్పుడు అక్కడే అడుగుతుంది నేను విసులుకోకుండా ఆ మనస్సు మళ్ళా చూడదు అది మోడు మీ పని మీరు చేసేప్పటికీ కొద్ది రోజులలోనే ఎక్కువ సమయం పడదు కొద్ది సమయంలోనే మీ మనస్సు సెటిల్ అవుతుంది సెటిల్ అవడం అంటే వరదలు ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండగా ఆ వరద ప్రవాహం తగ్గి ఆ ప్రవాహం ఆ కాలవ సెటిల్ అయింది చెరువు అంటే ఆ గురులంతా కింద పొడి మీరు చేతగా కనపడుతుంది చూడండి దాన్ని సెటిల్మెంట్ అంట ఆ మీ మనస్సు సెటిల్ అవుతుంది ఓకే మీ మనస్సు మీకు ఆ యొక్క సెటిల్మెంట్ వచ్చినప్పుడు మీకు ఒక అనుభవంతో ఏమన్నా తెలుసినా ఒక శాంతి అనుభవానికి ఒక నింది గణము నేను అప్పుడు మీకు ఒక అంతర్దృష్టి ఏర్పడుతుంది ఎవరు తెలిసినా అంతర్దృష్టి నేను మనస్సులో ఉండే ప్రవాహము నేను కాదు ఆ ప్రవాహమును సాక్షిగా దర్శించే ఎదుక అది నా స్వరూపము నేను సాక్షిని అనే అనుభవము మీరు కలుగు అప్పుడు ఒక్కసారి అహం బ్రహ్మాస్మి అని అనుకో లేకపోతే చిదానందరు పరిశీమో అహంశిమో ఇవన్నీ ఎంత ఇండియో ఉన్నది వచ్చేసిందిగా సెటిల్ అయిపోయిందిగా ఇంతకల్పాలు ఏమి లేదు సంకల్పాలు అందరూ వాళ్ళ నేను ఫ్యామిలీ చూశాను ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అన్ని ఫ్యాబురీ నుంచి వర్క్ చేసిందేమో నాకు లేదు ఆ ఫ్యామిలీలో నా ముగ్గుర రోజుగా అబ్బో నా ముగ్గురు రంగుగా అబ్బో లేదు మళ్ళీ వీళ్ళందరూ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఇప్పుడు ప్రతి శాతంలోనూ భర్త భార్య ఇద్దరు జన్మలు ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు మీరు అందరి చేతుల్లో జరిగిపోయింది అందరికీ కూడా జన్ఫోన్ అందరూ అందరితో ఫోన్ చేసి ఇప్పుడు వంద స్థాయి నలభై ఐదు ఉంది దానికి ఇరవై ఐదు స్థాయి ఉంది కోడి ఎక్కడైనా పిల్లి మేము మొత్తం అందరూ ఒక్కరికే ఆమె లేదని ఉంటారు ఇంకా రహస్యం అనేది రెండు ఉండదు కాస్ట్ ఏ విధంగా ఈ రోజు ఉంది అంటే ఏది అది అలా అవుతుంది అలాగే మూడు వందల అనుకుంటా ఏది అనే గర్భంలో ఇంకా కలిగితే నాకు ఎలాగే అనిపించింది నాకు తెలియదు ముందు దాని తర్వాత తెలిసింది అలా ఎందుకంటే అనుభవం అలాగా స్త్రీల కలక్క ఈ పాటికి వస్తాయి సందర్భంలో వచ్చా నిరంతరంగా రాత్రి పది నుంచి తెల్వారు ఐదు గంటల వరకు ఈ సంఘాలు ఖాళీగా ఉంటాయి నేతార్కులు అవి మొప్తూనే ఉంటాయి ఆ ప్రసారం ఉంటుంది ఇది ఎలా ఉందని ప్రతి మీద గాజీ ఏదో ఒక అధ్యక్షన్ ఇది అలా అలాంటి అర్జున్ చూశాడు చూశాను ఈ సంసారము ఎంత జటిలమైన ప్రభుత్వ అని అడుగుతున్నా నేను చెప్పిన పరిస్థితి దానికి మీరు మీ మనస్సు పైన సెటిల్మెంట్ వచ్చేస్తుంది శాంతముగా ఉంటుంది ఆ శాంతమైన మనస్సులో ఒక నిమ్ముగా మా అనుభవానికి వస్తుంది అప్పుడు ఆధ్యాత్మిక గుర్తు ఎవరు సుదాన రూపాయలు ఆ శూరూ అనేది అనుభవంకి తెలుసుకోవాలి అరేష్ భవన్ అంతఃకరణ సంఖ్యా మనస్సులోని సత్కల్పములను ఉంచిపెట్టుట వలన అవసిస్తే ఎదురున్న సాక్షిని సాక్షి ఉన్న చిరాత్మని చైతన్య స్వరూపమునందు అహం బ్రహ్మ నేను బ్రహ్మము ఇది అనే వాక్య నా వాక్యము చేత బ్రహ్మత్వం బ్రహ్మభావము అనగా నిదూరణము పూర్ణత్వము శాంతి ఆనందము అది బ్రహ్మగా క్ష అనుభవకు వచ్చి ఖ్యా అవశిష్టే చాత్మ బ్రహ్మేత వాక్య బ్రహ్మత సాక్షిణీక్షయ్యే और काम करना का